తను తానుగా ఉండటం వచ్చినటువంటి వాడికి తనకు అన్యమైనటువంటి దానిని దానితో తాదాత్మిక చెందే పని లేదనమాట వాడికి తను తానుగా తన ఎందు తాను తనలో తాను నిలకడ చెంది ఉంటాడు దాని గురించి ఆలోచన చే తనకు అన్యమైనటువంటి దాన్ని ఆలోచన చేయడం రాగానే గుణత్రయం పనిచేయడం జాగ్రత్తగా ఈ గుణాల నుంచి విరమించాలి స్వరూపంలో నిలిచిన నాకు తెలియలేని పొందలేని వ్యవస్థ లేదు గుణములు లేవు ఏంటి సంగతి నన్ను వాడికి ఈ సృష్టిలో తాను పొంద తగినది కానీ మరొక వస్తువు కానీ మరొక వంశ అంశము కానీ ఎరి అన్నిటికంటే చివరిది అన్నిటికంటే మొదటిది స్వరూపమే అయ్యుంది ఈ సత్యాన్ని మానవుడు గుర్తించాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ మానవ జీవితంలో మానవుడు పొందదగినటువంటి మొట్టమొదటిది చివరిది ఉత్కృష్టమైనది స్వరూపం మాత్రమే మిగిలినటువంటివన్నీ కూడా అన్యమైనటువంటివి ఈ సత్యాన్ని మనం ఏదైతే ప్రాధాన్యత ఇచ్చినటువంటి అంశాలు ఉంటాయి జీవితం మొత్తం మీద ప్రతి ఒక్కరూ సాధకులందరూ జ్ఞాన మార్గ సాధకులందరూ డైరీలో రాసుకోవాలి ఓ డైరీ రాయాలి ఏమిటది నాకు అత్యంత ప్రధానమైనటువంటివి ఏమిటి ఏవో వస్తాయి కోహినూరు వజ్రం లేకపోతే మయూర సింహాసనం లేదంటే ఇంకేవో ఈఫిల్ టవర్ లేదంటే తాజ్మహల్ లేదంటే పీసా టవర్ ఇలా ఏవో వస్తాయి అత్యంత ప్రధానమైనవి ఏమిటి అంటే ఇలా ఏవో రాసుకుంటారు ప్రతివాడు రాసుకోవాలన్నమాట ఇవన్నీ ఏదో ఒక రోజుకి స్ట్రైక్ ఆఫ్ చేసేయాలన్నమాట ఇవన్నీ అప్రధానం అప్రధానం అప్రధానం మా ఆయన నాకు ప్రధానం మా ఆవిడ నాకు ప్రధానం మా పిల్లలు నాకు ప్రధానం లేకపోతే మా కుటుంబం నాకు ప్రధానం లేకపోతే మా ఇల్లు నాకు అత్యంత ప్రధానం ఇల్లు లేదు కాబట్టి ఇలా ఏవో రకరకాలు ఆ ప్రాధాన్యతలు మన జీవితంలో ఏవేవి ప్రధానం అనుకుంటున్నామో ఆ ప్రాధాన్యతలన్నీ జాగ్రత్తగా ఒక డైరీలో రాయాలన్నమాట మీరు ఆత్మనిష్టలు అయ్యారు అని చెప్పడానికి ఈ డైరీ మీకు ఉపమానంగా పనికొస్తుంది మీరు మార్క్ వచ్చింది పరిణామం వచ్చింది అని తెలియాలి అంటే ఆ డైరీ చూస్తే తెలిసిపోతుంది కొంతకాలం తర్వాత అంటే ఈ ఆత్మ విచారణ బాగా చేస్తే నువ్వు గుణత్రయాల నుంచి విరమిస్తే వికారీత్వాలలోంచి విరమిస్తే ఆకారిత్వాల నుంచి విరమిస్తే మలత్రయంలో నుంచి విరమిస్తే ఇట్లా అన్నిట్లోంచి ఈ శ్లోకంలో చెప్పిన లక్షణాలన్నీ కనుక నీకు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు నువ్వు అవుతావు ఆ దృష్టితో నువ్వు చూస్తే అప్పుడు నువ్వు రాసుకున్న ప్రాధాన్యతలన్నీ నీవే స్ట్రైక్ ఆఫ్ చేసేస్తావు కొట్టేస్తావు ఇవన్నీ అప్రధానం అండి బాబు నాకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి బాబో అని రాసుకున్నవన్నీ అప్రధానం అని నీవే ఏదో ఒక రోజుకి నిర్ణయం చేయవలసింది అలా ఏనాడు అయితే చేస్తావో ఆనాడు నువ్వు స్వరూపజ్ఞాన నిష్ఠలో మిగిలినవన్నీ పాత్రోచిత ధర్మాలు నిర్వహించవద్దని కాదు పాత్రోచిత ధర్మాలు అంతవరకే నిమిత్తం మాత్రం కాసేపు ఉండేటటువంటి తత్కాల వ్యవహార వద్ద ఏమంటే తల్లిదండ్రుని పోషించాల వద్దా తప్పక పోషించాలనైనా ఏమంటే మా కుటుంబాన్ని పోషించాలి వద్దా తప్పక పోషించాలనైనా ధర్మాన్ని ఆచరించాలి వద్దా తప్పక ఆచరించాలైనా సదాచారాన్ని పాటించాలి వద్దా తప్పక పాటించాలనైనా ఏవండి భూమండలం తిరగాల వద్దా తప్పక తిరగాలైనా సూర్యుడు ప్రకాశించాలా వద్దా తప్పక ప్రకాశించాలనైనా మరి ఇవన్నీ ప్ర తప్పక ప్రకా చేయాలన్నా ఉండాలన్నా కానీ స్వరూప జ్ఞానం అది ఇది అది ఎలా కుదురుతుందండి అలా కుదరటమే ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అంటే ఏమిటయ్యా అంటే ముప్పై రెండు పళ్ళ మధ్యలో నాలుగిక ఎలా అయితే పళ్ళ కింద పడకుండా జాగ్రత్తగా మాట్లాడుతుందో అలా నువ్వు కూడా ఉండటం నేర్చుకోవాలి నాలుగికన్నంత తెలివితేటలు నీకు లేకపోతే ఎలాగ ఎన్నిసార్లు ఎన్ని రకాల పాటలు పాడినా మాటలు మాట్లాడినా నాలుగిక పొరపాటున కూడా పళ్ళ కింద పడటం లేదు కదా నాలుిక ఎంత తెలివితేటలు కలిగి ఉంది నాలుగ కొన్నంత తెలివితేటలు నీకు లేకపోతే ఏ పని చేస్తున్నా ఆ పని కింద నలిగిపోతున్నాను ఆ కర్తవ్యం కింద నలిగిపోతున్నాను ఆ కర్తగా నలిగిపోతున్నాను ఆ కర్తగా నేను కర్తగా ఉన్నానన్న భావం దేని వల్ల వచ్చింది గుణం వల్ల అంతకు మించి గుణాన్ని గనక జాగ్రత్తగా విరమించి సాక్షిగా గనక నొచ్చేస్తే నిర్గుణోహం నిష్క్రియోహం రెండో మెట్టు నిష్క్రియోహం గుణం నుంచి గనక నువ్వు విరమించి గుణాతీతుడుగా గనకను ఉన్నట్లయితే వెంటనే నీలో వచ్చే పరిణామం నేను కర్తను కాదు అతడా కర్త నాహం కర్త